ఇవాళ మధ్యాహ్నం నన్ను కలవడానికి ఎవరో వచ్చాను పెద్దలో ఎవరో వచ్చి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడారు పొంద దయచేయండి నేను క్లాస్కి వెళ్ళిపోతాను ఈ లోపల మీరు వెంటనే బయలుదేరి ఇప్పుడే వెళ్దాను సరే దయచేయండి వచ్చి అరగంట సేపు చర్చ ఆ చర్చ ఏంటంటే వీడు చచ్చిపోయిన తర్వాత మనిషి ప్రాణం పోయిన తర్వాత ఇంకో జన్మలోకి ఎలా వెళ్తాడు ఎప్పుడు వెళ్తాడు దేనితో వెళ్తాడు నిద్రపోయి వెళ్తాడా నేను పొంది ఇదే చర్చ అరగంట సేపు కూడా నేను నేను మొట్టమొదట కొంచెం సజెస్ట్ చేద్దామని చచ్చిపోయి ఇంకో జన్మ గురించి ఎందుకంటే విచారం దాంట్లో విచారణ చేయాల్సిందే ఉంది అది బిలీఫ్ కదా దాంట్లో స్పెక్యులేట్ చేయాల్సింది ఏముంటుంది ఏదో శాస్త్రంలో ఏవో మాటలు ఉంటాయి ఒకప్పుడు ఆ మాటలన్నీ కొంచెం పొందికగా ఉంటాయి ఒకప్పుడు పరస్పర విరుద్ధంగా కూడా ఉంటాయి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు సెటిల్ చేయడం ఎలా చేస్తారు ఇట్ ఈజ్ స్పెక్యులేషన్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదండి శాస్త్రం ఉందంటే సంథింగ్ యూ హాట్ బిలీవ్ దాంట్లో విచారం చేసేది ఏం ఉండదు మీరు తెలు విచారణ ఏం చేయాలంటే అసలు నేను ఎవరోని విచారం చేయాలి నేను ఎవరోనో విచారం చేస్తే క్రమంగా మీకేం తెలుస్తుందంటే నాకు మృత్యువు లేదు తెలుస్తుంది నాకు మృత్యువు లేదేమో అని ఒక పాసిబిలిటీ ఓపెన్ అవుతుంది ఏ ప్రథమృతం నాకు మృత్యువు లేదేమో అనే పాసిబిలిటీ ఓపెన్ అయితే నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను ఎలా వెళ్తాను ఏంటో ఈ మొత్తం విచారం అంతా కూడా ఏమవుతుంది ఇట్ బికమ్స్ రిడెండెంట్ అది నిరర్థకం అయిపోతుంది అదంతా కలిపి ఓ కథ కట్టి మీరు కిటికీలో నుంచి అవతలు పాలయ్యచ్చు ఇంకా దాని గురించి మీరు పెద్ద ఓ పని అయిపోయింది అవతలు పారయొచ్చు ఓ పని కదా ఫ్రీ అయిపోతారు మీరు అదేదైనా విచారం నేను సజెస్ట్ చేద్దాం అనుకున్నా are other person you can choose you saying suggested i went along with that discussion edo one said discussion ayindi nen cheppina answers koni satisfy aythayi koni kaavu kuda whatever it concluded naku din suggest cheddav ani anpinchaledu endukante the person is so stuck with that vision with the thing so i don't feel like suggesting valu shift ivvovali kada manam edo vallane we are pulling their leg and feeling right అందుకు నేను సజెస్ట్ చేయలేదు కాబట్టి కానీ నాకు మీరు ఛాన్స్ ఇస్తే నేను సజెస్ట్ చేస్తా అదంతా నీకెందుక ఆ గోలంతా పక్కన పెట్టి ఆత్మానం యుంజీత ఈ జీవుడిని జీవుడిగా అట్టేపెడితేనే పుట్టుగా మరణము ఇక్కడ ఇవన్నీ ఉంటాయి జీవుని జీవుడిగా అట్టేపెట్టకు నువ్వు ఆ జీవుణ్ణి ఏం చేస్తావు ఈశ్వరుల్లో కలిపాయి అలా అట్టపెట్టకు కలిపేసే అర్ యూ రెడీ ఫర్ ఇట్ ఎస్ వీఆర్ రెడీ ఫర్ ఇట్ హౌ ఇ నువ్వు ఓమ్మను ఓం పట్టుకో ఓం పట్టుకుంటే నీ జీవభావం ఏవైందో నువ్వే చూసుకో యూ ట్రై ఓం పట్టుకుని ట్రై చేయి కొంచెం దానికి తయారీ ఉండాలి తయారీ అంటే పాఠం వినూ ఉండాలి ఎప్పుడు పాఠం వినండి ఓ మూర్ఖుని తీసుకూర్చి కూర్చోబెట్టి ఓం అంటే ఏమీ అవదు ఓం పక్కన వైలున్న ఆయన్ని ఆయన కూడా సాగతీయాల్సి ఉంటుంది ఓంకారాలు నథింగ్ హ్యాపెన్స్ అట్ ఈ నాట్ ది పాయింట్ పక్కన మీరు వైద్యుని పెట్టారంటే పోయింది అక్కడికి సగలు రాకడే అంటే ఏమైపోయింది డైవర్ డిస్ట్రాక్షన్ వచ్చేసింది కదా కాబట్టి హీ షుడ్ బి వెరీ వెల్ తెలుసుకుని ఉండాలి ఓంకార ధ్యానం మీరు పది నిమిషాలు చేసి ఉండొచ్చు కానీ పది సంవత్సరాలు శాస్త్రం అధ్యయనం చేస్తే కూడా మంచిదే బాగా తెలుసుండాలి ఆ తెలుసున్నప్పుడు అంటే మీరు ఆ హృదయం సంస్కార భరితమై ఉండాలి కాబట్టి న్యూటన్కి యాపిల్ కింద పడుతుండగానే అలా న్యూటన్స్ కూడా ఆ గ్రావిటేషన్ గోచరించిందంటే అదేదో అదేదో అలాగే ఫ్లాష్లా వచ్చిందని మీరు అనుకోవద్దు ఛాన్స్ ఫేవర్స్ ప్రిపేర్ నిమైందనే ఏదో ఆయన హీ హీజ్ సైంటిస్ట్ హీజ్ లుకింగ్ ఫర్ సమ్ ఆ ప్రకృతి రహస్యాలకి ఆయన వెతుకుతున్నాడు ఆయన దాంట్లో నిమగ్నమై ఉన్నాడు తక్కువని పట్టుకున్నాడు సో అదేవిధంగా మీరు కూడా యూఆర్ రెడీ ఫర్ ఆల్ దాట్ ఓ మన మీరు అనగానే మీరు ట్రై చేసి చూడండి మీ జీవభావము ఉండదు ఎందుకని విలీనమైపోతుంది దేంట్లో సైలెన్స్లో ఆ సైలెన్స్ శూన్యం కాదు అది సచ్చిదాత్మ ఓమిత్యాత్మానం యుంజీత ఆత్మానం అంటే తను తాను ఓం అనే దాన్ని సహాయంగా తీసుకుని ఈశ్వరునిలో విలీనం చేయగలెము అని అనొక వాక్యం ఇది ఏదో ఉపనిషత్తు నుంచి వచ్చింది మహానారాయణ ఉపనిషత్తు నుంచి వచ్చింది ఓమితేతే నైవాక్షరేణ పరం పురుషం అభిధ్యాయీత పరం పురుషం అంటే పరమాత్మ చూడండి ఆత్మయందు అజ్ఞానము చేత కల్పించబడిన ఒక పరిచ్ఛేదాన్ని మీరు దాన్ని నెత్తిమీద పెట్టేసినప్పుడు అప్పుడు ఆ ఆత్మ అంటే జీవుడు అనే ఒక వెళ్ళే అర్థం వస్తూ ఉంటుంది కనుక పరమాత్మ అనవసరం ఉంటుంది వీడు ఆత్మ అనగానే ఆత్మలు అని బహువచనం కూడా పెట్టేసుకుని వీడు దాన్ని పరిచ్ఛిన్నంగా భావన చేస్తాడు పరమాత్మ అంటే కనీసం అది చేయడం మానేస్తాడు అందుకోసం అడ్జెక్ట్ హెల్ప్స్ టు హెల్ప్స్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ అలాగే పరమ పురుషం పురుషం అంటే చాలు సహస్రశీరుష పురుష అంటే అది జీవుడా దేవుడా దేవుడేగా పురుష అంటే చాలు దీనికోసం పురుషోత్తముడనో పరమ పురుషుడనో అనక్కడా కానీ వీడికి పురుష అంటే వీడి సంస్కారం అలా అవుతుంది మరి ఏం చేద్దాం పురుష అంటే వీడి జీవుడు అనుకుంటాడు అందరితో ఆగితే వాడు ధన్యుడే వాడు జీవుడిని అక్కడ కూడా ఆగడు మగవాడు అనే లెవెల్ గడిపతాడు కాబట్టి అంతవరకు దిగిపోయేవాడికి ఆ పరం విశేషణం వెయ్యాలి కాబట్టి ఆ విశేషణం ఉన్న చోట దాని లక్షణం అది అని మీరు తెలుసుకోవాలి కాబట్టి పరం పురుషం అంటే ఆ పరమాత్మను అభిధ్యాయీత అభిముఖముగా ధ్యానించవలేను కాబట్టి మీరు సంసారాభిముఖంగా ఇప్పుడు ధ్యానం చేయకండి సంసారాభిముఖంగా ధ్యానం చేయొద్దు సంసారానికి అవసరమైనంత మేరకే మీరు ఆ మైండ్ని దానికి అప్లై చేసి ఆ చేయాల్సిందేదో చేసేసి దాన్ని అక్కడ వదిలిపెట్టేయాలి అంతేగాని సంసారాన్ని బాత్రూముని ధ్యానం చేయకూడదు బాత్రూంలోకి వెళ్ళిపోయి చక్కగా నెత్తి మీద నాలుగు నీళ్లు పోసుకుని బయటపడిపోవాలి బాత్రూమ్ని ధ్యానం చేయకూడదు మీరు బాత్రూమ్ను ఒక లక్షలు పెట్టి కట్టిస్తే దాన్ని ధ్యానం చేయడంతో సలపడుతుంది ఇల్లు కట్టేప్పుడు దానిలో ధ్యానం చేస్తారు ఇల్లు కట్టడం అయిపోయిన తర్వాత కూడా దాన్ని ధ్యానం చేస్తారు సంసారాన్ని మనం దాన్ని ధ్యానం చేసి ఇట్లాగా తయారు చేయకూడదు సో అలా తయారు చేయకూడదు సంసారాన్ని ఎలా పెట్టాలంటే దాన్ని ఇంకా మనం పట్టించుకోనక్కర్లేదు మళ్ళీ అవసరమైనప్పుడు పట్టుకోవచ్చు మళ్ళీ విడికి అలా ఉండాలి అది సంసారం దానికే సింపుల్ లైఫ్ స్టైల్ అంట మీరు దాన్ని చాలా ఎలాబొరేట్ లైఫ్ స్టైల్ కింద తయారు చేసి పెట్టారనుకోండి అది మనల్ని పట్టేసుకుంటుంది నేను ఒకసారి పరమాత్మని అభిధ్యాయీత అంటే కాదు కాదు నువ్వు నా సంగతి చూడంటుంది అలా ఉంటుంది సంసారం కాబట్టి పరమాత్మను మీరు అభిముఖంగా ధ్యానం చేయాలి చిన్ననందజీ ఓ స్టోరీ చెప్తూ ఆయన చాలా ఎలాబరేట్గా చెప్పేవారు నేను సంగ్రహంగా చెప్పేస్తున్నాను వరద వచ్చింది ఆ వరద నీటిలో వీడు పాపం కష్టపడుతున్నాడు కొట్టుకుపోతూ ఉంటే ఏదో ఈదుతున్నాడు ఈ లోపల ఒక తుమ్మ ముద్దు అది ప్రవహిస్తూ కనపడింది అమ్మాయ్య బ్రతుకు దేవుడ అని నాలుగు అందలు వేసి ఈడుకుని ఆ తుమ్మ ముద్దుని గట్టిగా పట్టుకున్నాడు పట్టుకుని కొద్దిసేపు కొద్ది ఒక థర్టీ సెకండ్స్ అయ్యేప్పటికి వీడికి ఏమి ఏమిటనిపిస్తుందంటే నేను తుమ్మ ముద్దుని పట్టుకోవడమే కాదు తుమ్మ ముద్దు నన్ను కూడా పట్టుకుంటుంది అని అప్పుడు అది వీటిని పట్టుకుంటుంది ఏమిటబ్ తుమ్మ ముద్దు నన్ను పట్టుకుంటుంది ఏమిటి అంటే అది తుమ్మ ముద్దు అది ఎలుగు బంటి బేర్ హని అది వీడిని ఇప్పుడు వీడు అంతకుముందు దాన్ని పట్టుకుని తద్వారా ఏదో ఉద్ధరింపబడదామని ట్రై చేశాడు కదా ఇప్పుడు దాన్ని వదిలించుకుందామంటే అది వీడిని వదల్దు మనకి సంసారం అలాగే తయారవుతుంది మనం సంసారాన్ని పట్టుకుంటాము ఇప్పుడు దాన్ని వదిలేద్దామని మనం వరకు అది వదలద్దు కాబట్టి అభిధ్యాయిక సంసారాభిముఖంగా ఉండకూడదు ప్రపంచ ప్రాపంచ ప్రపంచాభిముఖంగా ఉన్నాడంటే అది వేదాంత సందర్భంలో వాడు దీనికి వీడు దీనికి అర్హుడు కాదని అర్థం అర్హతే బేసిక్ క్వాలిఫికేషన్ లేకుండా అయిపోతుంది కాబట్టి ప్రపంచాభిముఖంగా ఉండద్దు ఈశ్వరాభిముఖంగా ఉండు స్వాభి ధ్యాయత ధ్యానం చేయాలి ఎవరిని ఆ పరమాత్మని ధ్యానం చేయాలి ఎవరిని పరమాత్మని ధ్యానం చేయాలంటే ఓ ప్రతిమ ఉండాలంటే ప్రతిమ కట్లదా ప్రతిమంటేటి ప్రతీక ఓ పంచే నువ్వు ప్రతిమనే ప్రతీకను పక్కన పెట్టు శబ్ద ప్రతీకను తీసుకో ధ్యానం చేయడానికి ప్రతీక ఇది పెద్ద ఆర్గ్యుమెంట్ ఇక్కడ మేజర్ డిఫరెన్సెస్ కూడా కనబడతాయి కొంతమంది ఈ ధ్యానంలో రూపాన్ని పెట్టమని చెప్తారు నువ్వు ఆ విష్ణువుని ధ్యానం చేయ చతుర్భుజుడు శంఖచక్ర గా అసి ధరించి ఉన్నాడు అలా ధ్యానం చేయకుంటారు అది ఏం ధ్యానం చేస్తారు మీరు అది పారాయణ చేయడానికి లేకపోతే పదిసార్లు శ్లోకాన్ని చదవడానికి ఉపయోగపడతారు అంచేది మన చేస్తారంటే పారాయణ చేసి పారాయిస్తారు ధ్యానం ఎలాగూ చేయలేరు ధ్యానం ఎలాగూ చేయలేరు ధ్యానానికి లొంగిది ఎలాగూ కాదు సో కాంప్లెక్సిటీస్ మీరు మనస్సుని ఒకదాని మీద పెడితే ఇంకో దాని మీద పోతూ ఉంటుంది శంఖము అనేప్పుడు ఈ చక్రం మీద పోతుంది కాబట్టి అలా ఉంటుంది మీరు ధ్యానం చేయలేరు కానీ కాబట్టి ఇంకేం మిగిలింది పారాయణ చేసేయడం మిగిలింది కాబట్టి పారాయణ చేసేయటం కాబట్టి అవి పదకొండు సార్లు పారాయణ చేసేసాము విష్ణుదాసు నూట ఎనిమిది సార్లు పారాయణ చేసేసాము అంటే ఇంకా సో వాట్ యు అకామ్ కెనాట్ అకాంప్లెక్స్డ్ హియర్ యూ కాంపెన్సేటెడ్ హియర్ సో సమ్థింగ్ లైక్ దాట్ ఇట్ గోస్ ఉచ్ ఇస్ ఆల్సో కర్మ ఉచ్ పాయింట్ వాచిక కర్మలో ala physical ga ఉండదు అలా ఫిజికల్ గా ఫోటో ఉంటుంది అలా కాదు ధ్యాయ మరి రూప ధ్యానంలో ఈ సమస్య ఇంకేదే పూజ స్వామీజీ చాలా చెప్పాను మీకు పూజ స్వామీజీ చాలా గట్టిగా చెప్తారు రూపమే నీకు కావాలంటే ధ్యానం వద్దురా ఫోటో పెట్టి పూజ చేసుకోవాలి ఎదుర్కొంటూ ఉంటుంది రూపం చక్కగా కళ్ళు చెరు chudu. కనపడుతూ ఉంటుంది కొంచెం చోటు పోయినా మళ్ళీ కనపడుతూ ఉంటుంది అలంకారం చేయడానికి ఇది అలంకారం చేయి అలంకారం చేయి ఎలక్ట్రిక్ బల్బులు చుట్టూ పెట్టి అలంకారం చేయి కనపడుతూ ఉంటుంది ధ్యానం చేయి చూస్తూ భావన చేసుకోవడం చే కాదు మేము కళ్ళు మూసుకుని మనస్సుతో చేయాలి అంటే శబ్దం దగ్గరకు వచ్చేయి శబ్ద ప్రతీక అది ప్రతీకే చాలామందికి తెలీదు అందుకోసం నేను కథ కింద ప్రతీక అంటే ప్రతిమయే ప్రతీకనుకుంటారు కానీ శబ్దం ప్రతీక అనుకోరు ఇప్పుడు ఫోటో చూపించి వీడు ఎక్కడాని అడిగారనుకోండి అది ప్రతిమ ప్రతీక ఆ ఫోటో చూసి ఫలాన్ని అనుకుంటూ ఉన్నాడని కాబట్టి రామారావు అనే పేరు అడిగారనుకోండి అది కూడా ప్రతీకే సౌండ్ కూడా ప్రతీకే రూపమే ప్రతీక కాదు కంటితో చూసే ప్రతీక ప్రతిమ చెవితో వినే ప్రతీక శబ్ద కాబట్టి ఒక అక్షరం పట్టుకో శబ్దాన్ని పట్టుకో అంటే మంత్రము అంటే మంత్రం దగ్గరకు వచ్చాం ప్రతిమ నుంచి మంత్రం దగ్గరికి వచ్చాం ఏ మంత్రము ద్వాదశాక్షరమా షోడశాక్షరమా దృపద్రశాక్షరమా ట్వంటీ ఫోర్ అక్షరమా థర్టీ అక్షరమా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసినా వేదంలో ఛందస్సు నుంచి వచ్చింది వేదంలో ఛందస్తులు ఉంటాయి సో అనుష్ఠుప్ ఛంద పంచంద్రీ అంబకయ్య జామహే మంత్రం ఉందనుకోండి అనుష్ ఛందస్సు గాయత్రీ ఛందస్సు గాయత్రి మంత్రం గాయత్రి ఛందస్సు బృహతి ఛందస్సు పంక్తి ఛందస్సు అలాగా ఈ చంద చతుర్థ వాటన్నింటి చతుర్వివంశరా గాయత్రి అంటో అలాగా ప్రతిదానికి వేదంలో ఆ నెంబర్స్ అన్నీ ఇచ్చి అది మీకు ఆ మంత్రం ఆ సంస్కారం అక్కడి నుంచి వచ్చింది అన్ని వేదాల నుంచి వచ్చాయి ఇవన్నీ సో ఎన్ని అక్షరాలు ఇరవై నాలుగు పదహార పదిహేన అంటే దీని పెద్ద మీ మాంస ఉపనిషత్తులు కొంచెం తేలిగ్గా ఉంటుంది ఉపనిషత్తుల్లో ఏం చేశారంటే ఈ పదహారు పదిహేను ఇరవై నాలుగు ముప్పై ఆరు బృహతి ఒకే దాని నుంచి పుట్టేయి దాంట్లోనే విలీనం అయిపోయి అది ఒకటి ఉంటే చాలు అని చెప్పి చేసి పెట్టారు ఆ ఒక్కటి ఏమిటి అంటే ఓం అనే ఒక్క క్షణం అక్కడ ఏవకారం ఉన్నది ఇది ఒక్కటి చాలు రాను ఓమి చేతైన ఏవ అక్షరేణ మనిషికి వెరైటీ కావాలి మీరు ఆలోచించండి ఫుడ్లో మీకు వెరైటీ కావాలని మీరు అంటున్నంతకాలం మీ ఆరోగ్యం బాగుపడదు నిజంగా మీరు ఏమనాలంటే వెరైటీ వద్దు అనే లెవెల్కి వచ్చి చేయాలి వెరైటీ వద్దు ఏవద్దండి వైపు అన్నం పెట్టండి ఒకటో రెండో ఐటమ్స్ పెట్టండి అక్కడ కొంచెం కడుపులో మంట కలగిన విధంగా పెట్టండి ఆ అన్నాన్ని భుజించడమేగా ముఖ్యం కొంత అన్నం కడుపులోకి పోతే ఆ పూటకి పడు ఉండొచ్చు కాబట్టి ఆ పదార్థాలతో అన్నాన్ని మేము లోపేసుకుంటాం అయిపోయింది ఈ దేహానికి చేయాల్సిన ఒక పని పూర్తయిపోయింది అంటే ఆరోగ్యంగా ఉంటాం సుఖం కాకే కొయి తక్కువ తిది మరణించిన వాడు ఎవరూ లేని అది ఒక సామెత కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం వెరైటీ కావాలని మీరు ఎప్పుడైతే అన్నారో యూఆర్ ఇన్ ట్రాబుల్ ఈ హాస్పిటల్స్ వాళ్ళందరూ ఉన్నారు పెద్ద పెద్ద ఈ మధ్యన ఈ మధ్యన కొత్త లిస్ట్ ఒకటి చేయ నేను ఆక్సిజన్ హాస్పిటల్ న్యూ ఎడిషన్ అది కూడా కార్పొరేట్ హాస్పిటలే హైదరాబాద్కు కొత్త శ్వాస హాస్పిటల్ ఎందుకండి శ్వాస హాస్పిటల్ ప్రాణాయామం చేసుకుంటే సరిపడుతుంది కదా అందరూ ప్రాణాయామం చేస్తే ఎవరు శ్వాస హాస్పిటల్కి వెళ్ళక్క వెరీ సింపుల్ ఇవన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే అవి మీరు పదేళ్లలో సంపాదించింది వాళ్ళు పది రోజుల్లో పుచ్చుకుంటారు వాళ్ళు యూ కెనాట్ విత్ స్టాండ్ లెవెల్ చాలా డేంజర్ ఆ తర్వాత వీడు ఇంకా ఇంక ఒకసారి ఆ పంజరంలో పడ్డాడంటే ఈ శేషజీవితాన్ని బెంగ పెట్టుకుని బతికేసే దేవుడు లేదు దెయ్యము లేదు ఇంకా అదే ఉంటుంది ఆ రిపోర్ట్లు ఆ డయాగ్నాస్టిక్లు ఇదేమైంది అదేమైంది ఈ వాళ్ళు ఇలా ఉంది ఇక్కడ ముప్పై తగ్గింది అక్కడ డెబ్బై ఇదే వీడి బతుకు అదే మిగిలిపోతుంది దాంట్లో పడిపోతాడు నేను చూశాను చూశామో దిస్ ఈజ్ డేంజరస్ అని చెకే రహన ఎనీవే సో వెరైటీ ఇఫ్ యూ వాంట్ వెరైటీ హిందూ ధర్మంలో ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే వెరైటీ ఎక్కువ ఇప్పుడు తూ తూ మచ్చి అయిపోయింది వెరైటీ తూ మచ్చి వెరైటీ ఇంత వెరైటీ ఇప్పుడు వెరైటీ శోభా వెరైటీ ఫర్ ది ఫుడ్ ఈజే టేబుల్లో కొంచెం వెరైటీ ఉంటే ఇట్స్ అలంకార ఒక అలంకారం కదా ఇప్పుడు కొంచెం అలంకారం ఉంటుంది అన్నం వడ్డించి కొంచెం మూడు నాలుగు ఐటమ్స్ పెడితే శోభ అన్నం వడ్డించి ముప్పై ఐటమ్స్ పెడితే అది శోభ కాదు అది సమస్య ఇట్స్ ఏ ప్రాబ్లం నేను ఎరుగుదనుకుంటే నేను వారం పూర్తయ్యేప్పటికీ ఇరవై పంపల్లో భోజనం చేస్తాను నాకు తేడా వెరైటీ నాకు తెలుస్తుంది మీకేం తెలుస్తుంది నేను వెళ్తూ ఉంటాను ఇక్కడికక్కడికి భక్షలకు అప్పుడప్పుడు వెళ్తూ అక్కడ వెరైటీ చూసి నేను ఎప్పుడూ చెప్తుంటా ఇంత వెరైటీ వద్దమ్మా ఇంత వెరైటీ మీరు చేస్తే ఏది తేడాలో అర్థం కాదు సరిగ్గా తినలేకపో కూడాను కీప్ ఇట్ లిమిటెడ్ అని నేను చెప్తూ ఉంటాను సో ఈ దేవుళ్ళు మంత్రాల దగ్గర కూడా ఇదే సమస్య వచ్చేసింది అంత వెరైటీ అక్కర్లా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండొచ్చు ఏదో పూర్వం వాళ్ళు పాపం రామునో కృష్ణుడనో శివుడనో ఏదో ఒకటి పట్టుకునే వాళ్ళు ఈ దేశీ వారు ఇప్పుడు మనకి రాముడు కృష్ణుడు శివుడు కొంచెం పాతపడిపోయే కొత్త కొత్తవేవో వచ్చాయి ఆ కొత్తలో కూడాను కొత్త కొంగురొత్త అలాగా వెరైటీ పెరిగిపోయింది కాబట్టి అప్పుడప్పుడు అనిపిస్తుంది వెరైటీ ఈజ్ ఏ ఈజ్ ఎ క్వాలిటీ ఇజ ఈజ్ ఎ క్వాలిఫికేషన్ ఫర్ హిందూయిజం దాంట్లో ఉన్నంత వెరైటీ ఎక్కడా లేదని మనం గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ గొప్పతనం పోయి కొంచెం బలం పోయి లోపు కింద అనిపిస్తుంది కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొంచెం మళ్ళీ బెటర్ కొంచెం మూలాల్లోకి వెళ్ళిపోతే మంచిదేమో అనిపిస్తుంది ఆ యవకారం చూస్తే నా ఇన్ని మాటలు నేను అన్నాను ఆ దాని చేత ఇన్స్పైర్ అయిపోయి ఇన్ని మాటలు అన్నాను అనక్కర్లేదు నిజానికి కొంచెం డైక్రేషన్ ఏతధ్యై ఏత్యైవ ఏత ఏతైన అక్షరమేనా ఒక్క అక్షరం పట్టుకోవా ఎందుకు ఊరికే ఈ మంత్రం ఆ మంత్రం అని ఎందుకు ఆయన ఏదైనా మంత్రం మీరు చేస్తే చేసుకోండి దాన్ని కాదని నేను అంటలేదు ఈ ఒక్క అక్షరం పట్టుకో ఈ పట్టుకుని పరం పురుషం అభిధ్యాయిత మీరు ఏ మంత్రాన్ని పట్టుకున్నారన్నది ముఖ్యం కాదు ఓ నమ శివాయ పట్టుకున్నారా నమో నారాయణ పట్టుకున్నారా అన్నది దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అప్పా దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అండ్ వట్ ఈజ్ ది పాయింట్ ప్రపంచానికి అభిముఖంగా ఉన్నారా పరమాత్మగా దట్ ఈజ్ ది పాయింట్ అయ్యా అదే యూ మిస్డ్ ది హోల్ పాయింట్ పీపుల్ ఆర్ వెరీ క్లావర్ ఇన్ మిస్సింగ్ ది పాయింట్ చక్కగా మిస్ అయి కూర్చుంటాడు ఒక రోజు రెండు రోజుల రోజులు కాదు జీవిత కాలం మిస్ అయి ఉంటాడు ఓ కదా అన్నాడు వీడు ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలము లేట్ అన్నాడు అలాగా ఈ మిస్డ్ హౌ వీడు ఓర్ణమ శివాయ పట్టుకోమంటాడు వాడు ఓర్ణమ నారాయణ పట్టుకోమంటాడు ఇద్దరు మిస్ అయి కూర్చున్నారు పాయింట్ ఇట్ జస్ట్ దాటర్ వెదర్ యూ హోల్డ్ ఆన్ టు దిస్ ఆర్ హోల్డ్ ఆన్ టు దాట్ యూ హ్యావ్ టు టర్న్ అవే ఫ్రమ్ ది సంసార టువర్డ్స్ ఈశ్వర ఇదైనా అందుకే ఉపయోగపడుతుంది అదైనా అందుకే ఉపయోగపడుతుంది కాదండి ఓం ఒక్కటి పట్టుకుని మేము అటువైపు తిరుగుతాము అంటే వండర్ఫుల్ అని ఆ విధంగా ఆ చెప్పినది ఇది ఏ శృతి ప్రశ్నోపనిషత్తు అబో ప్రశ్నోపనిషత్తు మంచి బలమైన ఉపనిషత్తు అది సో పిపలాద మహర్షి ఏదో ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్పుకుంటాడు ఓమిత్యేవం ధ్యాయ ఆత్మానం అది ముండకోపనిషత్తు చూడగానే తెలిసిపోతుంది సో ఆ వాక్యం ఏమిటంటే ఓమిత్యేవం ధ్యాయ ఆత్మానం ధ్యాయ అంటే మధ్యమ పురుష బహువచనం అయ్యా మీరు ఆ పరమాత్మని ధ్యానం చేయండి ఎలా ధ్యానం చేయమంటావయా అయితే వాటి పట్టుకుంటే కానీ వీడు ధ్యానం చేయలేడు అయితే ఒకటి పట్టుకోవాలి అవంబనం ఉండాలి టు బిగిన్ విత్ అట్లీస్ట్ ఓం అంటూ ధ్యానం చేయండి అని చెప్పాడు ఓమిటి ఏవం ఓం అను అను అన్నావా ఏవం ఈ విధంగా ధ్యానం చేయండి దాని వెనకాల బోల్డంత చర్చ ఉన్నది ఆత్మ విచారం అంతా ఉన్నది ఉండక ఉపనిషత్తులో మధ్యలో వస్తుంది కొంత దాని పక్కనే ఉందో చూసిన అన్యావాచో విముంచత అని ఇక్కడ లేదు అది ఉపనిషత్తులో అన్యావాచో విముంచత మిగిలిన కబుర్లన్నీ కట్టి ఇంకా అసలు ఏమై మాట్లాడద్దు మాట్లాడద్దంటే బాహ్యం అవునం ఒక్కటే కాదు అంతరం అవునం కూడా అదర్ వర్డ్స్ అదర్ వర్డ్ అండ్ థాట్ వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్ వర్డ్ ఈస్ దేర్ అండ్ ఇట్స్ మీనింగ్ ఈజ్ ది థాట్ ఆ మా రూపా సో ఆమ రూపాలను అన్నింటినీ కట్టు పెట్టండి అదర్ వర్డ్స్ అండ్ అదర్ థాట్స్ గివ్ అప్ పూటే ఫుల్ స్టాప్ టు ఆల్ దాట్ ఆ ఓంకారాన్ని ఒక్కటే పట్టుకుని మీరు కృతార్థులు కందు అని ఓంకారాన్ని కనుక మీరు ధ్యానం చేసినట్లయితే వైరాగ్యం బాగా డెవలప్ అవుతుంది విరక్తులుగా తయారవుతారు ఏదైనా బ్రహ్మచారులకి వాళ్ళకి ఓంకారం ఎప్పుడో గాయత్రి చెప్తారు ఎందుకంటే వాడు వైరాగ్యానికి సూటబుల్ అవునా ఇప్పుడు వాడి తల్లిదండ్రులేమో వారికి వివాహం చేద్దామని ఏదో ప్రయత్నం చేసుకుంటే మనం గట్టిగా వాళ్ళు మూడేసి గంటలు ఓంకార ధ్యానం చేయించారనుకోండి మూల కూర్చోబెట్టి వాడికి వివాహం చేసుకోవచ్చు నాకు ఇదే బాగుందంటాడు కాబట్టి సో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే వాడు వివాహం చేసుకోకపోవడం నిశ్చయం అయిపోతే బాగుంటుంది ఆ నిశ్చయం కాలేదు ఈ ఓంకారం ఇటు కాకుండా అటు కాకుండా ఉంటాడు అలాగంటే ఒక ద్వైధీ భావంలో పడిపోతాడు అందుకోసం వాడికి ఏం చెప్తారంటే గాయత్రి చేసుకోరాము అని చెప్పి చేసుకుంటే ఇటు వాడు బ్రహ్మచారిగానూ కంటిన్యూ కావచ్చు సన్యాసిగాను పోవచ్చు గృహస్థులుగాను వెళ్ళచ్చు అన్నింటికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఓంకారంలో ఆ పవర్ ఇస్తే ఇట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ది పవర్ ఈజ్ వెరీ ట్యాంజిబుల్ యూ కెన్ ఫీల్ ఇట్ ఓంకారంలో ఒక హీమం ఉండదు కాబట్టి అన్యాయవాచ్యం విముచత ఇత్యాద మనిషికి ఓంకారం నుంచి వైహి ఎక్స్పాన్స్ అంటే వెరైటీ కోసం మైండ్కి వెరైటీ కావాలి మైండ్ యొక్క లక్షణం వెరైటీ కావాలి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి మూడు ఇడ్లీ చట్నీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా రోజు ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు కూడా ఇడ్లీ ఇచ్చారనుకోండి ఏమిటండి రోజు ఇడ్లీ అయినా అంటారు ఇప్పుడు నేను మాట్లాడుగుతా మీరు పొద్దున్నే ఎంజెంట్గా ఆకలిగా ఉంది ఇడ్లీ పెట్టారో తింటున్నారు ఇది నిన్న ఇడ్లీ తిన్న మాట అసలు ఇప్పుడు ఎందుకు స్మరించాలి సపోజ్ యూ డిడ్ నాట్ థింక్ అఫైట్ నిన్న నేను ఇడ్లీ తిన్నాను అనే స్మరణ మీకు లేదనుకోండి అప్పుడు ఈ ఇడ్లీ ఫ్రెష్గా ఉంటుందా లేకపోతే నాలుగో సార్లు తింటున్నట్టు ఉంటుందా ఫ్రెష్గా ఉంటుంది ఎవరి బ్రేక్ఫాస్ట్ తీసి ఫ్రెష్ కానీ మనస్సేవచ్చేస్తుంది దీన్ని మొత్తం గతంతో ముడిపెట్టి గత పదిహేను రోజుల బ్రేక్ఫాస్ట్లతో దీన్ని బేరీజ్ వేసి ఆ పక్కింటి ఏం తింటున్నాడో అది కూడా దీన్ని ఎంత చేసి ఇది బాగోలేదు అని ఒక నిర్ణయానికి వస్తుంది ఇదంతా కూడా మైండ్లో ఉంటుంది మీరు కొంచెం నన్ను మీద వర్క్ చేస్తే ఇదంతా పోతుంది చాలా తేలికే పోతుంది దాంతో నేను కొంచెం ట్రై చేశా ట్రై చేస్తే నన్ను వాళ్ళు అన్నారు ఏమైనా ఇది విసిగేనా లేదా మాకు విసిగేస్తుంది ఇంకోటి అల్లాలే అల్లాలి ఎందుకంటే నేను నెలల తరబడి ఒకటే బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉంటాను మంత్స్ టగదర్ సేమ్ బ్రేక్ఫాస్ట్ ఒక సంవత్సరంలో మొత్తం ఎన్ని బ్రేక్ఫాస్ట్ వెరైటీ అంటే ఏదో వీళ్ళ పుణ్యం వాళ్ళ పుణ్యం అని కొంచెం వెరైటీ తగ్గుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆ వాళ్ళ పుణ్యం కొంచెం తగ్గినట్లయితే మూడో నాలుగో రకాలు ఉంటాయండి మొత్తం సంవత్సరం రాదే బ్రేక్ఫాస్ట్ ఈ రోడ్డు ఈవెన్ మిస్ ఎనీథింగ్ రియల్లీ అదేదో నేను గొప్ప నేను చెప్పట్లా యూ డోంట్ మిస్ ఇట్ అని చెప్పడం కోసం చెప్తున్నాను ఈ మిస్ ఎనీథింగ్ యూ డోంట్ మిస్ ఆ మైండ్ని ట్యూన్ చేయడంలో ఉంది అలాగే మీరు ఓ అని మీరు ఓంకారాన్ని పట్టుకున్నారనుకోండి ఇది డోంట్ మిస్ ఎనీథింగ్ ఇప్పుడు త్యాగరాజాదులు సగుణం ఓంకారానికి ప్రతీక ప్రతినిధి సబ్స్టిట్యూట్ రామ వాళ్ళు రామనామాన్ని పట్టుకుంటారు అంటే ఇంకే దే డోంట్ మిస్ ఎనీతి మేము శివుణ్ణి మిస్ చేయము కృష్ణుని మిస్ చేయము ఏమి మిస్ కాలం ఏ డోంట్ మిస్ ఎనీతి దే ఆర్ ఫుల్ అది ఆ రామ అన్నది దట్ ఈజ్ అట్ మైండ్ యొక్క కాంప్లెక్సిటీని అర్థం చేసుకుని యూ హెవ్ టు స్టెప్ అవుట్ ఎఫ్ ఇట్ యూ హెవ్ టు వర్క్ అట్ యువర్ మైండ్ సో ఆ విధంగా ఓంకారం ఒక్కటి సాల్తుంది ఓ వివరి జాథ అప్మానం ఇచ్చాదే హే అన్యార్థా సంభవా ఉపదేశ ఇప్పుడు మంత్రంలో ఇక్కడ ఓం ముఖం బ్రహ్మ అని ఉంది ఇది మంత్రం ఈ మంత్రం ఉపదేశము అంటే మంత్రం ఆ మంత్రంలో ఓంకారానికి మనం ఈ రెండు అర్థాలు చెప్పాం నేను సగుణంగా నిర్గుణంగా తీసుకోవచ్చా రెండు అర్థాలు చెప్పి నిర్గుణం వైపుకే మనం మొగ్గేం కదా ఈవి ఈ రెండు తప్ప ఇంకా ఓంకారానికి మీరు మరో అర్థం చెప్పడానికి అవకాశము లేదు అసంభవము అంటే చెప్పాలి ఇంకేమో చెప్తారు ఓం ఖం బ్రహ్మ ఇంకేం చెప్తారు ఓంకి అని అంటున్నారు అంటే అభిప్రాయం ఏమిటంటే ఓంకారస్ ఇతస్మాత్ అర్థాంతరా సంభవాచ్చే తస్సు తత్సాధనత్వం వేస్తే వృత్యాహార అంటే అంటే అంటే ఇట్ మీన్స్ ఓనీ రత్మ కూడా అదే చెప్పాడు ఓం ఖం బ్రహ్మ ఆ ఓంకారము అయితే వాచ్యం వాచకం అవ్వాలి తస్య వాచక ప్రణవ పతంజలి వాదరణ ఎందుకంటే పతంజలి ద్వైతి పతంజలి శాస్త్రం ద్వైత శాస్త్రం కాబట్టి వాచక ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అక్కడ అహంబ్రహ్మాస్మే వాళ్ళు ఏమో ఒప్పరు కాబట్టి వాళ్ళ లక్ష్యార్థాలు వే ఉండవు వాచకార్థ వాచ్యార్థమే ఉండదు కాబట్టి వాచకం అర్థం చూసుకోండి మీరు సెపరేషన్ పెట్టుకుని ద్వైతం పెట్టుకుని లేదా ద్వైతాన్ని మీరు తిరస్కరించి అద్వయ ఆత్మత్వంలోకి వస్తే ఓంకారం యొక్క స్వరూపమే ఆత్మ ఉంచి పరమాత్మ ఈ రెండే ఉంటాయి ఇక్కడ మూడో ఏమో ఉండదు యథా అదే అదే ఇలా అంటున్నారని ఇప్పుడు నాకు అర్థమైంది ఇక్కడ ఈ రెండే అర్థాలు ఓంకం బ్రహ్మ అన్న చోట ఈ రెండే అర్థాలు ఓంకారానికి ఇతర సందర్భాలలో ఇతర వినియోగాలు ఉన్నాయి అవి ఇక్కడ అన్వయించండి శంకరుల యొక్క భాష్యం చాలా సమగ్రంగా ఉంటుంది ఎందుకంటే ఈ కర్మలోకి వెళ్ళారనుకోండి ఓం అక్కడ ప్రతిదానికి ఓం అంటూ ఉంటారు సో ఎక్కడికి వెళ్ళినా మీరు శ్రౌత కర్మ అయితే ఓంకారం ఎలాగ ఉంటుంది స్మార్త కర్మకు వచ్చారనుకోండి అక్కడ ఓం అంటారు పెళ్ళి అనుకోండి అక్కడ ఓం అంటాడు ప్రతి చోట ఓము ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది అవన్నీ అర్థాలు తీసుకోకూడదు ఓంకం బ్రహ్మ అన్నప్పుడు తీసుకోవాలి అనర్థం అన్యార్థ అసంభవాచ్య ఏమిటి అన్యార్థాలు ఏమిటై ఉంటాయి అంటే ఇంకా ఏమైనా కొన్ని అర్థాలు ఉన్నాయా అంకారానికి ఉన్నాయి అవి ఇక్కడ పనికి రావు అవి అక్కడే కొనుకొస్తాయి అవి ఏమిటో ఆయనే సూచిస్తున్నారు అన్యర్థ అసంభవాచ్య ఉపదేశించాలంటే సంగ్రహవాక్యం కింద తీసుకోవచ్చు దాని వివరణ యథా అన్యత్ర ఓమితి శంసతి ఓమిత్యుద్యతి ద స్వాధ్యాయర అపవర్గయో ఓంకారయోగోగాగమ్యర్థాంతరం ఇహ అవగమ్య ఇతర సందర్భాలలో యథ ఎలాగైతే అన్యత్ర ఇతర సందర్భాలలో ఓ మితిషుం సతీ అని ఉంది ఓ మితి షగుం సతీ అంటే ఆయన ఎవడు హోత ఋగ్వేదమైన శస్త్రాన్ని శస్త్రం అంటే ఓ సూక్తం ఆ సూక్తాన్ని పఠించేప్పుడు ఓమ్ అని మొదలు ఋగ్వేదమైన ఓం అన్నాగంటే దాని అర్థం ఏంటో తెలుసునా శస్త్రమును ఆరంభిస్తున్నాడు అది ఓంకి అర్థం ఓంకి అర్థం అలాగే ఓం అంటే అవిజ్ఞాక్షరం అని మీరు ఉద్గీత బ్రాహ్మణంలో చదివారు చాంద్రోగ్యంలో వాడు అయ్యా నాకు ఈ వస్తువు ఈ పుస్తకం నేను పట్టుకెళ్తానండి అంటే ఓం అంటాడు అంటే అది అవిజ్ఞా అని ఈ సాధువులు ఎవరైనా కలుసుకున్నప్పుడు మీరు ముభాగంగా ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేక ఉంటే బ్రీఫ్గా మీరు పలకరించాలనుకుంటే ఓం అనేసి వెళ్ళిపోవడం అదే బ్రీఫ్ పలకరింపు అనర్థం హాయ్ అని చెప్పారు అమెరికాల్లో హాయ్ అంటారు చూడండి అలాగే సాధువులు అయితే హాయ్ ఓం అంటారు అలా దండం పెట్టినప్పుడు ఓం అంటే చాలా సంతోషం శుభం అని అంటారు ఈ రకంగా అర్థాలు ఉన్నాయి ఇంకో అర్థం ఏమిటంటే ఓమితి ఉద్గాయతి ఉద్ఘాత ఉంటాడు అయినప్పుడు ఒక సామని గానం చేయబోతున్నాడు ఆయన ఓం అని మొదలుపెట్టాడు ఆ ఓం అన్నదానికి అర్థం ఏంటంటే సామగానము ఆరంభించబడుతున్నది అని అర్థం తర్వాత బ్రహ్మచారులందరూ కూడా స్వాధ్యాయాన్ని వేదాన్ని అధ్యయనం ఓం అని మొదలు పెడతారు ఆ ఓంకి అర్థం ఏమిటి ఇప్పుడు విద్యార్థి కూర్చుంటాడండి సంత సంత చెప్పడానికి కూర్చుంటాడు కూర్చోగానే గురువుగారు ఇవాడు ఇట్ల చూస్తుంటే గురువుగారు ఏమంటారు ఓం అని మొదలు పెడతారు అంటే ఆ ఓంకి అర్థం ఏమిటి ఇంకా సొంత చెప్పేసి మనం మొదలుపెట్టు అని స్వాధ్యాయ ఆరంభం అర్థం అలాగే ఇంకా ఇంకా ఉన్నాయి స్వాధ్యాయ ఆరంభం అంటే పూర్తి చేయడం స్వాధ్యాయం అయిపోయినప్పుడు హరి ఓం తత్స్వ శ్రీకృష్ణ అని మనం అంటే కొంతమంది ఓం అని అలాగా వేదం వల్లించడం ఆపేస్తున్నాము అని అర్థం దానికి ఓం అన్నారంటే ఆపేశారని అర్థం ఈ రకంగా అనేక సందర్భాల్లో అనేక అర్థాలు ఉంటాయి ఓంకారానికి కానీ ఇక్కడ అవన్నీ ఏమీ అన్వయించరు ఇక్కడ ఇక్కడ ఓం కం బ్రహ్మ అనే సందర్భంలో ఉండే అర్థాలు అని ఒక చిన్న సో నా తథా అర్థాంతరం ఇహే భాగం ఇదే అలాగంటే ఇతర అర్థములు ఎక్కడెక్కడ ఏ ఒక్కటి కూడా ఇక్కడ స్పష్టంగా ఇక్కడ వర్తించదు ఇక్కడ వర్తించే అర్థాలు ఈ రెండు మాత్రమే చిన్న ఓంకార ధ్యానము చేసి క్లాసు రూమ్ ఇద్దాము ఓంకార ధ్యానం చేయాలి అంటే ముందుగా ధ్యానానికి తయారీ వాస్తవంలో ధ్యానం ఎంత ముఖ్యమో ధ్యానానికి తయారీ కూడా అంతే ముఖ్యం నిజానికి ధ్యానంలో అంతర్భాగమే ఆ ప్రిపరేషన్ అంతా కూడా ఎందుకంటే మనస్సు చాలా అలకలోలంగా ఉంటుంది దానిని కొంత కూల్ డౌన్ చేస్తే కానీ ధ్యానము సాగదు సరిగ్గా దేహానికి మనస్సుకి తన దగ్గర సంబంధం మీరు అది కూడా గమనించవచ్చు కాబట్టి దేహాన్ని ఎప్పుడైతే నిశ్చలంగా పెడతారో ఇప్పుడు మనస్సు కూడా కామ్డౌన్ అవుతుంది తర్వాత దేహాన్ని ఎప్పుడైతే నిటారుగా ఉంచుతారో క్రికెట్గా కాకుండా మరీ రిలాక్స్ మరీ లూజ్గా కాకుండా నిటారుగా ఎప్పుడైతే పెడతారో అప్పుడు మనస్సు కూడా సహజంగానే ఎలర్ట్గా తయారవు ఆ సంబంధం రెండింటికి దాన్ని మీరు పరిశీలించండి దేహానికి మైండ్కి ఉండే కనెక్షన్ బాడీ ఇన్ఫ్లుయెన్సెస్ ది మైండ్ మైండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ది బాడీ మీరు రెండింటినీ పరిశీలిస్తూ యు ఆర్ నైదర్ యూ జస్ట్ వాచ్ బోత్ వాళ్ళు లైట్ గా మూసుకుని ఉండాలి షోల్డర్స్ ను ఒక్కసారి చూసి షోల్డర్స్ షుడ్ బి వెరీ రిలాక్స్డ్ టైట్ గా ఉండకూడదు పెదవులపై చీములవు దానికి కూడా మనస్సు మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనస్సు శాంతంగా లేదని మనం అనేకసార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటాం నిజానికి కంప్లైంట్ చేయడానికి ఏముంది మీరు చూడండి కూడా మనస్సుని ఎలా ఉందో శాంతంగానే ఉంది మనం పని కట్టుకుని దాన్ని జడగొట్టకుండా ఉంటే సరిపడుతుంది మనస్సు శాంతముగా ఉన్నది ఇప్పుడు శ్వాసను పరిశీలించాలి అబ్జర్వ్ ది బ్రెత్ లెఫ్ట్ టు ఇట్ సెల్ఫ్ బ్రెత్ కొంచెం షాలోగా ఉంటుంది తప్పేం కాదు అలాగే ఉంటుంది ఇన్ అవుట్ ఆ విధంగా ఇట్ కంటిన్యూస్ ఇన్ అవుట్ ఇన్ ఇప్పుడు బాడీ కపలకుండా బ్రెత్ని రెగ్యులేట్ చేయాలి అంటే డీప్గా లోతుగాలిని మెల్లగా పేల్చాలి అలాగే బ్రెత్ని లోపల హోల్డ్ చేయకుండా మెల్లగా విడిచిపెట్టాలి మెల్లగా పీల్చి మెల్లగా విడిచిపెట్టాలి ఈ టైంలో మన సీటు వెళ్తూ ఉంది అటు వెళ్తూ ఉందని మీరు కంప్లైంట్ చేయటానికి అసలు వీలేదు సందర్భమే లేదు ఇంకా అప్పటికీ ఎలా కంప్లైంట్ చేస్తున్నారంటే మీ మనస్సు చాలా గడగడగా ఉందని అర్థం అంటే సంసారం బాగా హెవీగా ఉందనమాట అయితే ఫార్చునేట్లీ అలాగేమీ లేదు నేను శ్వాసనే జాగ్రత్తగా పరిశీలించగలుగుతున్నాను డీప్గా పీల్చుకుని డీప్గా మెల్లగా స్లోగా పీల్చిపెట్ట బ్రెత్ని హోల్డ్ చేయకండి లోపల కానీ బయట కానీ డోంట్ హోల్డ్ ఇట్ జస్ట్ ఇన్హేల్ డీప్లీ స్లోలీ ఇమీడియట్లీ ఎగ్జేల్ స్లోలీ ఇన్హేల్ ఎగ్జేల్ ఇప్పుడు ఇన్హేల్ చేసేప్పుడు ఓంకారము చెప్పకూడదు చెప్పవద్దు ఎగ్జేల్ చేసేటప్పుడు మాత్రమే ఓంకారాన్ని చెప్పాలి వాక్కుతో కాదు బైక్ కాదు మనస్సుతో మాత్రమే పెదాలు కూడా కదపనక్కర్లేదు నిండా గాలి పీల్చుకుని అని ఓంకారం పూర్తి చేసుకుని గాలి పూర్తిగా విడిపోయిన తర్వాత మళ్ళీ నిండా గాలి పీల్చుకుని do not try to understand the silence the ohm do not try to try to grasp any of these things with mind You just leave the mind alone, become totally silent, Lothika, Deepa Dhyayaki Inchukni Om Iji chalabhao umde, anna nukodhi, adhi malhi movement of mind. Don't try to enjoy it. You are not supposed to enjoy it. బి నిండా గాలి పీల్చుకుని నేను ధ్యానం చేస్తున్నాను అనే భావన కూడా విడిచిపెట్టేసేయండి ఆ కర్తృత్వం కూడా మీరు పెట్టుకోద్దు జస్ట్ బీ నిండా గాలి పీల్చుకుని స్ ది సేమ్ ఆల్వేజ్ అనే భావన కూడా ఉంటుంది ఆ సేమ్నెస్ కూడా మైండ్ యొక్క సూపర్ ఇంపోజిషనే రిప్యుటేషన్ అనే మాట కానీ సేమ్నెస్ అనే మాట కానీ ఇవన్నీ కూడా డ్రాప్ చేసేసి ఎస్ట్ బీ డోంట్ జడ్జ్ ఇట్ నిండా గాలి పీల్చుని आंखें सारी शांत शांत शांति ही रिलैक्स खुद से फोकल मूस्नुंडी सिट कंफर्टेबली रिलैक्स జస్ట్ బీ మెల్లగా కర్నూలను తెరవాలి